అంటే వెరీ హై లెవెల్ శాసనం చేస్తూ ఉంటాం అది పరమేశ్వరుడు అంటే అది మన ప్రా ప్రారంభం ఏమిటంటే మనం పరమేశ్వరుని ఒక బ్యాగ్ ఆఫ్ బోన్స్ కింద ఫిక్స్ చేసి పెట్టాం ఎక్కడో తోట కూర్చొని మహారాజ దృష్టా అంటాం ఉంటాడు మన్మోహన్ సింగ్ గారు ఉంటారు ఢిల్లీలో ఉంటారు ఆయన చుట్టూ వలయాల రక్షణ ఉంటుంది ఆ రక్షణ కవచాన్ని ఛేదించుకుని ఆయన అప్పుడప్పుడు బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు మైక్ దగ్గర ఆయన మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడతారు చాలా గంభీరంగా ఏం మాట్లాడతారు చాలా మెత్తగా మాట్లాడతారు ఈ ఆర్మీ వాళ్ళు ఈ మధ్య ఆపద సందర్భంలో చాలా కష్టపడి పని చేసినారు మామూలు సూర్యుడు ఉదయించినప్పుడు సకల ప్రాణము లేచును అన్నట్టు ఏమీ చాలా నిర్వీకారంగా అంటాడు సబ్జెక్టివిటీ ఏమి ఉండదు హిందీలోనూ అలాగే ఉంటాడు ఇంగ్లీష్లోనూ అలాగే ఉంటాడు ఎక్కడ ఆవేశం ఉండదు అందరూ మాట్లాడతాడు ఏమండి కాబట్టి ఆయన ఏమి చేతగా వాడు రాదుకోరాదు చూడే ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ ఫోన్ వెళ్ళి సో అలా అది దృష్ట్యా రాజ కాబట్టి దేవుడు కూడా అలా ఉంటాడు ఓదవుతూ ఉంటాడు ఏమో కొన్ని వేటలు నొక్కుతూ ఉంటాడు వేటలోకి రదో అవుతూ ఉంటుంది ఈ పరిభాష వచ్చేప్పటికీ ఏ పదం ప్రయోగించినా ఉపయోగం లేదు ఇంకా అన్ని పదాలని మింగేస్తూ ఉంటుంది ఈ పరిభాష అన్ని పదాలని మింగేసి మళ్ళీ మన ఈ ఫిక్స్డ్ రూపంలో పట్టుకొస్తుంది ఇట్స్ హ్యూజ్ ప్రాబ్లం సో మీ దాన్ని పాపం హ్యాండిల్ చేయాలి అందరూ కష్టపడ్డారు వాళ్ళ రచనలు చూస్తే మేము ప్రతి వాళ్ళకి ఇది ఒక ఇన్నర్ ఇన్నర్మాయి ఎందుకంటే పాపం ఏదో భక్తితో ఆరాధిస్తున్నారు హౌ కెన్ యూ డినై దాట్ బట్ దెన్ హౌ కెన్ యూ వ్యాన్ ఇదే కి టాల్ యూదే ఇట్ ఇస్ సో గారికి ఠాగూర్కి చర్చ జరిగింది గాంధీ గారు అన్నారు పొన్నండి ఏదో ఆకారాన్ని ఆరాధిస్తున్నారు అన్నారు ఠాగూర్ కొంత బ్రహ్మ సమాజ సంస్కారం గలవాడు అంటే కానీ పెద్ద మనస్సు వాళ్ళ వాడు పనటికల్ కాద అయిన అది నిజమేనండి మహాత్మాజీ ఆరాధిస్తున్నారు సరే ఆ ఎగ్రీ విత్ ఏతే బట్ హౌలాంగ్ చైల్డ్హుడ్ హౌలాంగ్ అని అడిగాడు చైల్డ్హుడ్ ఉంటుంది ఎంతకాలం ఎంతకాలం స్టఫ్డ్ బేరని అంటే బేరు బేరు ఉంటుంది దాంట్లో స్టఫ్ చేసుకునే వెలుగుబండి బొమ్మ ఇటువంటి పట్టుకెళ్తూ ఉంటాడు స్టఫ్డ్ బేరని చిన్నపిల్లలు మీరు చూసారా ఏదో కొద్ది రోజులు ఐదో తరగతి వరకు నాలుగు కొంతమంది ఆడపిల్లలు చిన్న ఇష్యూష్యూ నీతో క్యారీ చేసుకోండి ఎప్పుడైనా చూశారా మీరు విమానంలో దాంతో పాటు ఎక్కుతారు అది పట్టుకొని తీసేయడానికి వీలు లేదు విచ్ ఇస్ పాయ్ కూడా చాలా విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు దారిస్తారు ఎందుకంటే ఈ బుట్టతో సహా ఈ బొమ్మతో సహా వెళ్ళాలి అమ్మాయి ఆ బొమ్మను విధులు పెట్టడం దాన్ని చెక్కింగ్ చేయడానికి వీలు లేదు పుట్టుకనే ఉండాలి నిద్రపోయేప్పుడు కూడా ఆ బొమ్మలు పట్టమే ఉంద్రపో దౌ లాంగ్ హౌ లాంగ్ ఇట్ ఈజ్ సపోజ్ పాతికేళ్ళు వచ్చిన యూనివర్సిటీలు జాయిన్ అయిన తర్వాత కూడా ఈ బొమ్మ పుట్టుకుని వెళ్తే ఏం హౌ డస్ లుక్ ఇట్ హార్డ్ ఎవడో ఏమండవు కానీ హార్డ్గా ఉంటుంది అన్నాడు రవీంద్రనాథ్ ట్యాగోర్ అంటే గాంధీ గారే విత్ దాట్ డిస్కషన్ అండ్ ఇది ఒక టర్మాయిల్ అంటే ఏమిటి దాన్ని వ్యాలిడేట్ చేయాలిక తప్పదు అలానే హౌ డెన్ యూ వాలిడేట్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు వాలిడేట్ ఇట్ బియాండ్ ఎ పాయింట్ కాబట్టి పరమేశ్వర అనే పదానికి నేను సరైన వ్యాఖ్యానం చేశాను మీరు గమనించారో లేదో ఎక్కడో ఒకటి కూర్చొని ఉంటాడని కాదు ఎవడైతే ఈ సమస్యని శాసిస్తూ ఉంటాడో వాడే నా హృదయంలో ఉండి ఈ వ్యష్టిని కూడా శాసిస్తున్నాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం అంటే ఇప్పుడు ఏనుగులో ఉండి శాసించేదెవడు వాడే దోమలో ఉండి శాసించేదెవడు వాడే అంటే దోమ చిన్నదండి ఏనుగు చాలా పెద్దది అయినా కూడా శాసకత్వం సమానం చిన్న దోమ అది ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది పెద్ద ఏనుగు అది చేసి పని అది కానీ ఆ పెద్ద ఏనుగు లోపలుండే ఆ ఏనుగుని చిన్న దోమ లోపలుండి ఈ దోమని శాసించేవాడు మాత్రం ఒక్కడే వాడు పెద్దవాడు కాదు చిన్నవాడు కాదు మరి వాడేమిటి సముడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం వాడే పరమేశ్వరుడు ఇవి ఎష్టి రూపంగా ఉన్నవాడే పరమేశ్వరుడు గీత అది ప్రతి అభేదం మహావాక్యం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరుయే సమృష్టి రూపాభ్య ఆయన స్మృతేని గీతతో ఆపేశారు నేను గమనించారా మూడు కొటేషన్స్ గీత ఇచ్చి ఇలా ఉంటాయన్నాడు ఇలా అన్నారు తప్ప ఇంకా ఇంకా ఎక్కడికే వెళ్ళలేదు లింగపురాణము కోర్మపురాణము భవిష్యపురాణము అలా మొదలుపెట్టలేదు అలా ఉంటాయి కొన్ని భాష్యాలు ఇది లింగపురాణ అంత అంటాడు అంటే మీరు ఇదొక స్టండ్ అంటే నెత్తి మీద ఎవడో కొడితే ముందు బుద్ధి అలా అయిపోతుంది ఎందుకంటే లింగపురాణంలో ఎక్కడుందో ఏముందో హవర్ గోయింగ్ టు సెర్చ్ హరిట్నా ఇది స్కాంద పురాణే అంట స్కాంద పురాణంలో ఉంటాయన్న కొటేషన్స్ని కొందరు మహాత్ములు ఓపిగ్గా వెతికి వెతికి వెతికి వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది మాకు స్కాంద పురాణంలో ఎక్కడా కనపడలేదు అని డిక్లేర్ చేశారు అది వింటే ఆశ్చర్యం ఇస్తుంది నన్ను ఎవరో అన్నారు శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యం కూడా పెట్టద్దా అని నేను అన్నాను భాగవతం ఏదో ప్రమాణ గ్రంథంగా వస్తోంది అందరూ పాటిస్తున్నారు మహాత్మ్యం ఎందుకండి అన్నాను కాదండి స్కాంద పురాణం నుంచి వస్తోంది కదా అది పెట్టాలి అన్నారు అది స్కాంద పురాణంలో లేదు ఇదోన్ ఫైండ్ ఇట్ ఇన్ స్కాంద పురాణం కానీ మీరు భాగవత మహాత్మం గ్రంథం తీసి చూస్తే పది సరుగలో పన్నెండు సరుగలో ఉంటుంది ఇది స్కాంద పురాణే రేవాఖండే ఏకోన వింశతితమో అధ్యాయ అని ఉంటుంది కాబోసనుకుంటాం స్కాంద పురాణంలో లేదు ఇంకొకటి పద్మపురాణంలో ఉంటుంది పద్మపురాణంలోనూ లేదు అంటే అర్థం ఏంటి లోపలికి వెళ్ళి చూస్తే ఆ కథలు ఆ భాగవతంలో చెప్పినటువంటి ధర్మానికి అనురూపంగా ఉండవుతాయి కాదు అది ఇంకో దూరంలో పోతూ ఉంటాయి భక్తిదేవి అంటాడు ఏదో ఇదంటాడు అదంటాడు ఓ కథలు ఉంటాయి దాంట్లో సింబాలిజం దొరకదు ఏమీ దొరకదు కాబట్టి ఎనిమిది మనకే నేను పక్కన పెట్టాను నాకు ఓపిక ఇప్పటికే ఎక్కువ సైజ్ ఎక్కువై బాధపడుతున్నాను ఓపిక లేదు నో సో గేవిట ఇదంతా ఎందుకు చెప్పానంటే స్మృతి అంటే ఊరికే ప్రతీదీ స్మృతి అని అనుకోకూడదు వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ గీత శంకరులు భాగవతం కూడా కోట్ చేయలేదు ఎవర్ కోటెడ్ భాగవతం ఎనీలే ఈ కోటెడోన్లీ భారతం ఆ కారణంగా భాగవతము శంకరులు తరువాతి కాలం నాటిని అని కూడా ఒక అభిప్రాయం అలా అయి ఉండొచ్చు కూడా నేను ఎవరున్నావు కానీ మంచి పుస్తకం చదువుకున్న ఉపయోగపడుతుంది దట్ పార్ట్ ఈస్ గుడ్ బెల్లం కొండ వారు పదిహే వారు కాబట్టి శతాబ్దాన్ని బట్టి ఉండదు కదా మెనీ కేస్ అంటే గీతమే కోట్ చేస్తారు మహాభారతాన్ని శాంతి పర్వాన్ని కూడా పోట్ చేస్తారు విష్ణు పురాణాన్ని పోట్ చేస్తారు అని నేను చెప్తూ ఉంటాను విష్ణు పురాణం స్టాండర్డ్ పురాణము అని ఈ మూడు కోట్ చేస్తారు మనుస్మృతిలో అధ్యాత్మ భాగం ఉంటుంది దాన్ని కోర్ట్ చేస్తారు మనుస్మృతిలో కూడా వేరే టూ కైండ్స్ ఆఫ్ మనుస్మృతి దాంట్లో ఎర్లియర్ మనుస్మృతులు కోర్ట్ చేస్తారు లేటర్ మనుస్మృతి విచ్ ఇస్ ద కాంట్రవర్షియల్ టెక్స్ట్ అది కోట్ చేయడానికి అది ఆయన కాలంలో ఉందో లేదో కూడా భేద దర్శన అపవాద ఈ విధంగా ఇప్పుడు ఒక పాయింట్ అని చెప్పేప్పుడు అన్వయము వ్యతిరేకము అన్వయం అలా చెప్తారు ఈ సర్వము బ్రహ్మే ఇదంతా బ్రహ్మే జీవుడు ఈశ్వరుడు అనే భేద అనే ఇక్కడ జీవుడు రూపంగా అక్కడ ఈశ్వరుడు రూపంగా ఉన్నది బ్రహ్మయే అని అన్వయ రూపంగా చెప్తారు ఇప్పుడు వ్యతిరేక రూపం నిషేధ రూపంగా చెప్తారు అన్వయము నిషేధము నిషేధం ఏమిటి ఇది వేరు వేరంటే తప్పు అని అది నిషేధం అంతా ఒక్కటే అంటే అన్వయం భేదము తప్పు అంటే నిషేధం ఆ నిషేధ రూపంగా కూడా అనేక శృతులు స్మృతులు కనపడతాయి మనకి ఉదాహరణకి వేదదర్శనాన్ని అపవాదం చేస్తారు తిరస్కరిస్తారు అన్యో సామన్యోహం స్మీతి నేదయథా పశు అసౌ అన్య అసో అహం అన్య ఇది ఆ విధంగా ఉపాసన చేస్తారు అసౌ అంటే దేవత ఈ దేవత అన్య నేను అన్యుదను అనే భేద దృష్టితో ఉపాసన చేస్తాడు అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో సహా నవేద వాడు సత్యము తెలుస్తున్నవాడు కాదు యథా పశువు పశువుకి దేవతకి వీడికి దేవతకి మధ్యన ఉండే సంబంధము పశువుకి యజమానికి ఉండే సంబంధంలాగా ఉంటుంది పశువు పాలిస్తుంది యజమాని మేత పెడతాడు అది వాళ్ళ మధ్యన అన్ రిటన్ పశువు పాలు ఇస్తుంది యజమానుడు మేత పెడతాడు అది అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ పశువుకి తెలుసు వీడికి తెలుసు అంచేతనే పశువుకి పాలు పితుక్కునే ముందు వీడు చక్కగా తడువు కలిపి ఉలవలో కలిపి పెట్టుకుంటాడు ఆ పాల బుడ్డి ఆవిడ తోలుతూ ఉంటుంది వీడిలో ఇది వెంటనే దాని మూతికి పెట్టడు అది వెంటనే పాలు ఇవ్వదు బోత్ నో ఇచ్చేదర్ క్వైట్ వ్యాల్ మీరు పాలుపితికి ఎప్పుడు చూడండి అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె ఆ బుడ్డి తోని శుభ్రం చేసి నీళ్లు పోసి దాన్ని శుభ్రం చేసి మీరు చేతికి తీసుకుంది అప్పుడు ఆ బుడ్డి చేతిలోకి తీసుకుని ఈ బుట్ట ఉంటున్న చూడండి ఉలవలో బుట్ట దాని మూతి దగ్గర పెడతాడు దాని మూతి దగ్గర పెడితేనే పాలు పితకం ప్రారంభిస్తాడు కొంతసేపు బుడ్డి మార్చాల్సిన సమయం వచ్చిందనుకున్న బుట్ట తీసేస్తాడు మళ్ళీ బుడ్డి వచ్చిన తర్వాతనే బుట్ట దాని ముందు పెట్టి పాలు మీ ఇంటి ముందు తీసుకొచ్చి పాల్పెట్టికినప్పుడు కూడా దాని నోటు ముందు ఉన్న గడ్డిని తీసేస్తాయి పక్కింటికి వెళ్ళాకనే మళ్ళీ ఆ గడ్డి దాన్ని నోటు ముందు పెడతాయి చూశారా మీరు కాబట్టి బోత్ అండర్స్టాండ్ ఇచ్చేదాన్ని క్వైట్ కాదు యథా పశువు అంటే అర్థం అది యథా పశువు అంటే వీడు పశువు వంటి కాదు అలా అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దట్ అలా అనకూడదు కదా మనిషిని పట్టుకుని పశువు వంటి అలా నీతో అది అంటారు కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ ఏమిటంటే వీటికి మనిషికి పశువుకి రిలేషన్ ఎలా ఉంటుందో వీడికి దేవతకి రిలేషన్ అన్నట్టు దేవత వీడి కోరిక తీరుస్తుంది వీడి దేవతకి పూజ చేస్తారు నైవేద్యం పెడతారు కోరిక చిన్నదైతే చిన్న నైవేద్యం కోరిక పెద్దదైతే పెద్ద నైవేద్యం అలా మీకు మామూలు చిన్నపాటి కోరుకుంటే మీరు అర కేజీ మిరపకాయలు హోమం చేస్తే చాలు మీ పెద్దదైతే బస్తా మిరపకాయలు హోమం చేయాల్సి ఉంటుంది ఇది ఆధునికమైన ఇది ఈ ప్రచారంలోకి వచ్చినటువంటి ఒక స్కీమ్ కాబట్టి అన్యోసా వన్యోహము స్మీతి నస వేద యథా పశు అని భేదర్శనాన్ని ఎంతలా తిరస్కరించింది దూరం స్మృతి మృత్యో స మృత్యుమాప్నోతి ఇహ నా పశ్యతి యహ ఎవడైతే ఇహ ఈ లోకమునందు నానా ఇవ అనేకమే సత్యమా అన్నట్లు పశ్యతి దర్శిస్తాడో భేదమే సత్యమని ఎవడైతే స్వీకరిస్తాడో అంతా నానా అంటే మీరు వేరు మేము వేరు మా ఊరు వేరు మీ ఊరు వేరు మీ కులం వేరు మా కులం వేరు మా వర్ణం వేరు మీ వర్ణం వేరు దేవుళ్ళు దేవుళ్ళు బహుభజనం రంటూ ఇంద్రుడు వేరు స్వర్గం వేరు వైకుంఠం వేరు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా తక్కువ ఉండే దేవతలు వైకుంఠం వేరు అదంతా నానా ఇక్కడ ఎలా అయితే నానా నానా ఉంటుందో అక్కడ కూడా అలాగే నానా ఉంటుంది వైకుంఠంలో కూడా నానా ఉంటుంది అక్కడ జయుడు వేరు విజయుడు వేరు దూరంగా ఉండేవాళ్ళు వేరు దగ్గరగా ఉండేవాళ్ళు వేరు విష్ణువు యొక్క ప్యాలెస్లో ఉండేవాళ్ళు వేరు బయట ఉండేవాళ్ళు వేరు విష్ణు వేరు లక్ష్మి వేరు భక్తుడు వేరు దేవుడు వేరు యహ ఈ విధంగా దర్శిస్తూ ఉంటాడో ఇవాడికి మిగిలిన దేవుట తెలిసిన ఇక్కడ మరణించి వైకుంఠంలో పుడతాడు వైకుంఠంలో మరణించి ఇక్కడ పుడతాడు మళ్ళీ ఇక్కడ మరణించి స్వర్గంలో పుడతాడు స్వర్గంలో మరణించి ఇక్కడ పుడతాడనే మాట్లాడడం మరణవలే అంటాడు మృత్యోహ సహా మృత్యుం ఆత్మవుతుంది ఎలా అంటే ఈ కొంతమంది ఈ తెలుగు పండిట్లు ఈ హై టీచర్స్ ఉంటారు ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అయ్యే రెండేళ్ళు ఈ ఊరు రెండు ఏళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ రెండేళ్ళకి ఒకసారి ఆ రకంగా వీడు ఓలో ఒకరి నుంచి ఇంకో ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతావో అంటే పంచమే ఒక మృత్యువు నుండి మృత్యుము ఆప్తమవుతాయి మరొక మృత్యువును పొందుతూ ఈ నానాత్మనే దర్శనము అని ఆ భేదర్శనాన్ని అపవాదం చేస్తోంది శృతి ీయకాత్ సో ఈ విధమైన రూపము కలిగిన భేదర్శనాపవాదము వలన కూడా మనకి అద్వైతమే సత్యము అని తెలుసు జీవ ఈశ్వర అభేదమే సత్యము అని మనకి తెలుస్తూ ఉన్నది సవాజన ఆత్మా మహాజనహాయ మహానజహాయ మహానజహా అని ఉండాలి తన్న తనవ మహాజన అంటే నాజాయి అజర అమర అమృత అభయో్రహ్మా ఇది ఆత్మని సర్విక్రియా ప్రతిషేధా ఇప్పుడు ఆత్మ బ్రహ్మవడానికి ఆటంకమేమి అభ్యంతరం ఏమిటి అంటే ఆత్మ ఎందు వికారాలు వస్తూ ఉంటాయి మనకు అలా అనిపిస్తుంది నా ఎందు హ్యాపీగా ఉంటాడు ఇంకో రోజు అన్హ్యాపీ నౌ హ్యాపీ నౌ అన్హ్యాపీ అటువంటి నేను ఆత్మ బ్రహ్మల్లా అవుతుంది అని వీటి సమస్య అంటే చూడాయా ఆత్మ ఎందు వికారములు సర్వ విక్రియ ప్రతిషేధ ఆత్మ పుట్టింది ఆత్మ గిట్టుతుంది నో ఆత్మ పుట్టలేదు ఆత్మ గెట్టదు పెద్ద సమస్య ఆత్మ పుట్టలేదు గెట్టలేదు అని మనం చెప్తామనుకోండి మరి ఇప్పుడు ఆరభకరం అంటే ఏంటండి అది వేరే బాబు అది ఆత్మ గురించి కాదు అది ఆ సందర్భం వేరు అని మళ్ళీ కథ మొదలుపెట్టాలి ఆత్మ పుట్టలేదు గెట్టలేదు ఇప్పుడు ఘటం పగిలిపోయినప్పుడు ఆకాశము గిట్టలేదు ఘటం పుట్టినప్పుడు ఆకాశము పుట్టలేదు ఘటం పుట్టడం అంటే మట్టి ముద్ద తీసుకుంటాడు చక్రమే పెడతాడు ఆ ముద్ద తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో ఈ చెయ్యి ఆ మధ్యలో పెడతాడు అలా తిరుగుతూ ఉంటుంది ఆ మట్టి ముద్ద ఉంటుంది ఈ చేయి ఇలా పెట్టి అప్పుడు ఆ మట్టి ఇలా తిరుగుతూ తిరుగుతూ మధ్యలో హోల్ అప్పుడు ఆ హోలు కొంచెం పెద్ద చేసుకుని ఇలా పెడతాడు ఇలా పెడితే ఆ లోపల ఉన్నది ఎక్స్పాండ్ అవుతుంది మెడ దానికి ఒక మెడ ఉంటుంది కదా కంబు అంటారు అదేమో కంట్రాక్ట్ అవుతుంది మళ్ళీ వంచ ఎక్స్పాండ్ అవుతుంది అడుగులు పోస్తాయి కోయడం అంటే తాడు పెట్టి ఇలా అంటాడు అది ఘట ఘటం అంటే ఇప్పుడు వాడు ఏమిటి చేసేదంటారు అదే మట్టి అలా కదా ఘటం అంటే ఘటాకాశానికే ఘటం అని అని అలా అంటారు అని గురికే అంటారు ఇప్పుడు మీరు ఘటం కొనుక్కొచ్చామంటారు ఘటం కొనుక్కొచ్చామంటే మట్టి కొనుక్కొచ్చారని అర్థమా కాదుగా అంటే ఆకాశ విశిష్ట ఆకాశ విశిష్టమైన మట్టి కొనుక్కొచ్చారని అర్థం ఆకాశం మీ ఇంట్లోనే ఉందిగా అక్కడి నుంచి కొనుక్కురావడం ఎందుకు అంటే మా ఇంట్లో కూడా ఆకాశం ఉందండి కానీ ఈ రకమైన ఆకాశం మాకు కావాలి అంతే కదా ఇప్పుడు సపోజ్ ఘటంలో లోపలంతా మట్టి ఫిక్స్ చేసేసి మీకు ఇచ్చాడు అనుకోండి అది కొనుక్కు తెచ్చుకుంటారా మీరు అది బరువు ఎక్కువ ఉంటుంది దాంట్లో అప్పటికే వాడు మట్టి ఫిక్స్ చేసేసి పెడితే వేక్ చేయడం కూడా మట్టితో సహా వేక్ చేసేసాడు అనుకోండి అది మీరు కొనరు లోపల ఆకాశం ఉండాలి కాబట్టి మీరు ఉరికే ఘటం ఘటం అంటున్నారే తప్ప మీరు సంపాదించుకుంటున్నది ఆకాశమే మీ ఇంట్రెస్ట్ కూడా ఆకాశం మీదే ఉంది దాంట్లో మంచినీళ్ళు పోసుకోవాలి కదండి ఆకాశం లేకపోతే మంచినీళ్ళు ఎక్కడ పోసుకుంటారు కాబట్టి మీకు కావాల్సింది కూడా ఆకాశమే పరిచ్ఛేదము ఉన్నా మీకు కావాల్సింది ఆకాశమే మీ ఫోకస్ ఆకాశం మీదే ఉంది అసత్యాన్ని గుర్తిస్తే పగిలినప్పుడు ఆ పరిచ్ఛేదం పగులుతుంది తప్ప ఆకాశం పగలదు పుట్టినప్పుడు పరిచ్ఛేదం పుడుతుంది ఆకాశం పుట్టదు ఆకాశం ఎప్పుడూ ఉంటుంది నిత్య ఆకాశం పుట్టదు ఆకాశం పగలదు ఆకాశం నశించదు ఎప్పుడూ ఉంటుంది ఈ పుట్టుటా చుట్టుటా ఇవన్నీ కూడా ఈ పరిచ్ఛేదానికి వచ్చిన పాటలు మరి మనం ఇలా ఎందుకు అనుకుంటున్నామో అదే సమస్య కాబట్టి విజ్ఞానం ఉంది మీలో విజ్ఞానం పుట్టదు విజ్ఞానం పుట్టదు ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు పిల్లాడు తల్లి గర్భంలో ఉన్నాడు వాడికి తెలుస్తూ ఏం తెలుసు వాడికి తెలుస్తుంది మీకు తెలుసునో అవన్నీ వాడికి తెలిసి ఏదో వాడికి ఏం తెలుస్తుంది నేను తెలుస్తూ ఉంటుంది పుడతాడు పుట్టినప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది భయం తెలుస్తుందన్నారు తర్వాత ఆకలి తెలుస్తుంది ఏడుస్తాడు ఆకలి తెలుస్తుంది తెలియడం అంటే మీకు తెలుసున్నట్టుగా తెలియదండి వాడికి తెలిసేదో తెలుస్తూ ఉంటుంది వాడికి ఏమి తెలియకపోతే వాడిని మృత శిశువు అంటారు కాబట్టి వాడికి తెలిసేదో తెలుస్తూ ఉంటుంది గర్భంలో ఉండగా కూడా వాడు జీవించున్న శిశువా మృత శిశువా జీవించి ఉన్న శిశువు అంటే వాడికి తెలిసి ఏదో తెలుస్తూ ఉంది హీనోస్ వాటికి నోస్ పుట్టినప్పుడు కూడా హీనోస్ వాటికి నోస్ ఈడో వాట్ యూనో బట్ హీనోస్ వాటికి నోట్స్ విజ్ఞానస్వరూపుడు ఆ విజ్ఞానానికి పెట్టిన ఈ ఘటన దేహం కూడా ఘటనే గట్టికట్టే దేహం కూడా ఘటన తయారు చేసినట్టుగానే తయారవుతుంది అది ఆ విజ్ఞానానికి పెట్టిన ఒక డోము ఓ గొడవ లోపల విజ్ఞానము ఆకాశమువలే పరిచ్ఛన్నమైనట్లు కనపడుతుంది కాబట్టి విజ్ఞానానికి పుట్టుకోలేదు విజ్ఞానం గెట్టదు అడిగిపోయినప్పుడు అడిగి తెలుస్తూ ఉంటుంది వీళ్ళందరూ అంటారు ఏమండి ఆయన పోయినప్పుడు ఆయనకి చెప్పారండి ఓ రోజు ముందు ఆయనకి తెలిసిందండి అంటారు దాన్ని బట్టి మీకేమర్థమైంది ఆయన దేహము కాదు ఆయన దేహం యొక్క గతిల్ని తెలుసుకునేవాడు అని మీకు అర్థం కాలేదా తెలిసిపోతుంది కాబట్టి ఆత్మ అమృత అది మరణించేది కాదు పుట్టేది కాదు పోనీ మధ్యలో జర అనే వికారం దానికి వస్తుందా జర ఎవరికి వస్తుందండి జర అంటే ముసలిగణం జీర్ణము అగుట ఎవరికి నేనుకు వస్తుందా దేహానికి వస్తుందా దేహానికి వస్తుంది నేనుకి రాదు ఎందుకు తెలుసిన నేను కనుక వస్తే తెలీదు వస్తే తెలీదు తేలికి విషం దానికి తెలియదు విషము విషముగా దానికి అనుభవానికి రాదు తీలుక విషం అనుభవానికి వస్తే ఎలా రావాలి మంటపడతాను అనుభవానికి రాదు అలాగే నేనుకి జర వస్తే ఏమీ తెలియదు ఖుష్ ఏమి సమస్య లేదు కానీ నేనుకి రాదు జర నేను చేత తెలియబడే దేహానికి వస్తుంది దేహానికి జర నేనుకి జర లేదు అంచేతనే మహాత్ములకు జర ఉండదు దేహానికి ఉంటుంది మహాత్మునికి జ్వరం ఉండదు దేహానికి ఉంటుంది చూసి వాళ్ళ దృష్టిలో దేహానికి ఉంటుంది ఆయన దృష్టిలో ఆయనకి జ్వరం ఉండదు ఆయనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఈ దేహం ఇంకొంత సిద్ధమైనట్టుంది తెలుస్తూ ఉంటుంది కాబట్టి జరా అన్నది ఆత్మస్వరూపానికి ఆ విజ్ఞానాత్మకి జ్వరం లేదు ఆత్మ అజర అమృత అమర అభయ అమరహ అమృత అంటే ఏదో ఎక్కించి భేదం ఉంటుంది అమర అమృత మీరు ఆ బృహదారి ఉపనిషత్తు ఆ వాక్యం తీసుకొస్తే కనపడుతుంది అమర అమృత అమర అంటే లౌక రోగము ఇత్యాది వికారములు లేనిది అమృత అంటే మరణము లేనిది ఈకిచ్చ ఆత్మని సర్వ విక్రియాత్ ప్రతిషేధాత్ ఆత్మస్వరూపంలో ఏ వికారములు లేవు అని నిషేధించారు కాబట్టి ఆత్మస్వరూపంలో వికారములు లేకపోతే అది నిర్వికారమైన కూటస్థమైన ఆత్మ అయినప్పుడు దానికి పరమాత్మకి భేదానికి హేతులేదు వికారములు దాని ఉంటే మటుకు భేదమే ఈ దేహం వేరు ఆ ఈ మనస్సు వేరు ఆ మనస్సు వేరు వీడి పుణ్యపాపాలు వేరు వాడి పుణ్యపాపాలు వేరు వీడి సుఖ వేరు వాడి సుఖ వేరు అంతటా భేదమే ఉంటుంది వికారములు ఉంటే వికారములు లేవు కాబట్టి ఆత్మస్వరూపమునందు నిర్వికారమైనది కనుక పరబ్రహ్మతో సమా సమానత్వమే ఉండు అన్యథాము ఎదపవాద విజ్ఞానానుపపత్తే ఇప్పుడు ఆత్మ లేరు పరమాత్మ లేరు అనుకోండి ఆత్మ వేరు పరమాత్మ వేరు ఇప్పుడు ఆత్మ పరిచ్ఛిన్నము పరమాత్మ ఏదో ఇది పరమాత్మ వేరు అన్నప్పుడు ఏదో ఏదో అయ్యో ఆయనకే తెలియాలి అదేముట మనమైతే పరిచ్ఛిన్న వీడు ముముక్షు మోక్షమును కోరుకున్నాడు ఏదో తపస్సు చేస్తాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఏదో చేస్తాడు చేస్తే వీడికి మోక్షం వస్తుంది మోక్షం వస్తే ఆ వచ్చిన మోక్షము అలా ఇంతకుముందు లేని మోక్షం ఇప్పుడు వచ్చింది కనుక మళ్ళీ పోతుంది మళ్ళీ పోతే ఏమైనట్టు మోక్షం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది బ్లిస్ ఆనందము మళ్ళీ వికారం వచ్చేస్తుందిగా వికారం వచ్చి ఆనందం వచ్చింది ఒక రకమైన వికారం వచ్చి ఆనందం వచ్చింది ఇంకో రకమైన వికారం వచ్చి ఆనందం పోతుంది ఎప్పుడు కూడా మీకు మార్పు వచ్చి కలిగే సుఖము లేక ఆనందము దుఃఖం కూడా అంతే అవి ఓ గాలికి వస్తాయి మరో గాలికి పోతాయి ఇప్పుడు వాతావరణం చల్లబడింది వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ పాఠం వింటున్నప్పుడు కూడా ఉల్లాసంగా ఉంది ఇది ఓ గాలికి వచ్చింది ఈ సుఖం ఈ సుఖం ఏమవుతుంది మరో గాలికి పోతుంది అంటే అపవాదం అయిపోతుంది వచ్చింది వచ్చినట్టుగా స్థిరంగా ఉండిపోదు ఇంకొకటి వచ్చి దీన్ని కొట్టు కొట్టేస్తుంది అపవాదం అయిపోతుంది అలాగే వీడు మోక్షాన్ని కోరుతున్నాడు వీడు అవడానికి పరిచ్ఛిన్నుడు వికారముడు గలవాడు పరమాత్మ లేదు వీడు మోక్షాన్ని కోరుతున్నాడు ఏదో ఆ పరమాత్మకి దగ్గర అవ్వడము ఆయనలో ఉండడము ఏదో అవుతుంది సంథింగ్ హ్యాపన్స్ అఫ్ దట్ వీటికి బ్రహ్మజ్ఞా వీటికి మహానందం కలుగుతుంది బ్రహ్మానందం కలుగుతుంది అది దాని పేరే మోక్షము అది ఇంకో గాలికి వచ్చి కొట్టుకుపోతుంది కాబట్టి మోక్షము నిత్యము కానీ ఒక స్థితి నిర్మాణము అదే అంటారు నిరపవాద విజ్ఞానము స్పష్టకత నిరపవాద విజ్ఞానము అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగాక ఇంకా మళ్ళీ నేను పరిచ్న్నోయ్ నిన్నటిదాకా బ్రహ్మగా ఉన్నాను ఇవాళ మళ్ళీ మామూలే ఇవాళ మళ్ళీ సంసారం అయిపోయాను అనేటువంటిది కలగదు ఇది కొంచెం నార్త్ ఇండియాలో అక్కడ అక్కడ కనపడుతుంది ఆయన ఏమంటారంటే ఒక ఆయన చెప్పారు నాకు బ్రహ్మజ్ఞానం కలిగిందని చెప్పారు శిష్యులందరూ పోగుపడ్డారు ఇవాళ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని డిక్లేర్ చేస్తాను అని ఆయన ప్రకటించారు అందరూ భక్తులు అందరూ వచ్చారు వెయ్యి మంది వచ్చారు హాల్లో అవి మహాత్మాజీ నుంచి డిక్లేర్ కరేరా అని వస్తారు వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది అంటే మహాత్మాజీ ఇజిప్సో అందరూ అందరూ కట్టారు మా లెవె తీసుకొచ్చి కూడా వేస్తారు అప్పుడు ఒక ఒక భక్తుడు మహానంద గురువు గారికి బ్రహ్మజ్ఞానం కలిగింది వాట్ మోర్ వీ వాంట్ అప్పుడు అడుగుతాడు ఎప్పుడు కలిగింది కలిగింది అడుగుతాడు అడిగితే అహ్మదాబాద్లో మణినగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా ఆ రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉండగా కలిగింది చెప్తాడు ఆయన వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్లాట్ఫామ్ అది కొనుక్కునే అక్కడ చిన్న ష్రైన్ ఒకటి కనుక అన్నీ నడిచిపోతున్నాయి పబ్లిక్ ప్లేస్లో మీరు గుడి ఏదైనా కట్టాలంటే కట్టొచ్చు ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఓ ధ్వజం ఏదైనా పార్టీ జెండా కనడానికి రోడ్డు మధ్యలో ఓ పెద్ద గుండెలాగా ఒకటి కట్టారు అది ఈ మధ్యనే వెరక్కు పక్కకు తోశారు కొద్దిగా ఇంకా ఉందా అలాగే ఏదో కడతారు దాని మీద ఒక ఫలకం అంటారు కానీ సత్యం సత్య మహాత్మాది ఈ పాయింట్ దగ్గర ఫలానా రోజున బ్రహ్మజ్ఞానము పొందము అనో ఫలకం ఒకటి అది ఆయనే వచ్చి ఆవిష్కరించబడితే ప్రభుత్వం వాళ్ళు దాని జనం ఇటు పోతూ ఉంటారు చదివిన వాడు చదువుతాడు లేనివాడు లేదు నేను అది మణినగర్ రైల్వే స్టేషన్లో ఏముంటుంది అలా పోతాం ఇప్పుడు మళ్ళీ ఆయన నాలుగేళ్ల తర్వాత పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అది అది అంటే మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానం ఏమైపోయింది అదే అపవాదం అలా ఉంటుంది మోక్షం ఏమి ఏం మోక్షం అది మీకు వైకుంఠం అంటే బాగుండదని నేను ఈ ఊళ్ళో దృస్తా ఉంటాను వైకుంఠంలోనూ ఇదే అవుతుంది జయుడు విజయుడికి మోక్షం కలిగింది సన సనక సనందులలో వచ్చి ఏదో శాపం ఇస్తే పోయింది మోక్షం మళ్ళీ ఎక్కడికో పోయేయుడు మొహం పెట్టింది అదే నిరపవాదంగా ఉండదు అపవాదాలు వచ్చేస్తూ ఉంటాయి అదే నల్లిఫై అయిపోతూ మళ్ళీ సంపాదించుకోవాల్సి ఉంటుంది మోక్షాన్ని అలాగిన ఇష్టనా కాబట్టి ఆత్మయందు వికారములు గలవు అన్నట్లయితే ముముక్షువులకు మోక్షమును కోరు వరకు అపవాదములేని ఆ మోక్షస్వరూపము చేజిక్కేటువంటి అవకాశమే లేకుండా అయిపోతుంది మనం దేనిని పరిహాసంగా స్వీకరిస్తామో అది లోకంలో యథార్థంగా స్వీకరిస్తారు జనం లోకము చాలా విద్రూరమైన లోకము దాని గురించి ఆలోచిస్తే కూడా కల మనం పరిహాసంగా స్వీకరించి యథార్థంగా స్వీకరిస్తారు అక్కడ బయట వెరీ ఇంట్రెస్ట్ సునిశ్చితార్థత్వానుపపత్తే అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాతయశ శుద్ధ సత్వాట వీళ్ళు సన్యాసయోగం అదో యోగం అభ్యాసయోగంలాగా సన్యాసయోగం యోగం అంటే దేవునితో కలిపేది ఏమిటి దేవునితో కలిపేది సన్యాసం త్యాగం చేయడమే బుద్ధివా సంసార ఆసక్తిని సన్యాసం చేసేస్తే నువ్వు వెళ్ళి దేవుడు వై కూర్చుంటావు దాని పేరు సన్యాస యోగము వేదాంత విజ్ఞాన సునిశ్చిత అంటే సునిశ్చిత వేదాంత విజ్ఞాన అర్థా అది దానికి అర్థం గురించి తోట తిట్టుకోవాలి వాళ్ళకి ఏ సందేహం లేదు ఆత్మ పూర్ణము ఏ సందేహం లేదు సపోజ్ ఆత్మ వికారములు గలదనుకోండి నిన్న ఆత్మ పూర్ణం అనిపించిందండి కానీ ఈవేళ మాత్రం అంత పూర్ణం కాదు ఏదో తేడా ఉంది ఆత్మలో అనిపిస్తుంది సునిశ్చితమైన అర్థానికి అవకాశం ఉండదు ఇప్పుడు సునిశ్చితం ఏముంటుంది ఇప్పుడు లాగా ఆత్మాకి ఆత్మా లాగా ఈ ఆత్మా ఉందనుకోండి అది తగ్గినట్ట తగ్గనట్ట చెప్ప కష్టం ఇప్పుడు చేపల ముందు వేసుకుంటారు వేసుకున్న వేసుకుని ఇంటికి వెళ్తారు అడుగుతారు ఎవరో ఎలా బాగా తగ్గిందండి అంటాడు తగ్గిపోతుందండి చాలా బాగా పనిచేసుకోండి మందు బాగా తగ్గిందంటే సరిగ్గా మళ్ళీ వారం రోజుల తర్వాత ఎలా ఎలా ఉందండి ఈవేళ మీరు రాలేదేమంటే కొంచెం ఈ గాలిలో సమస్య ఉందండి అంటాడు ఎందుకంటే అది తగ్గేదేమీ కాదు అది ఆ లంగ్ రిలేటెడ్ డిజార్డరు అది అలా అందరికీ ఉంటుంది కొద్దిగా అదేమో అలా తగ్గిపోదు ఎవరికే చేపముందు మిని చేశారు కదా అని తగ్గిపోయింది ఏమీ కాదు అది అది అలా డౌన్ అవుతుంది మళ్ళీ అప్ అవుతుంది డౌన్ అవుతుంది అప్ అవుతుంది వెదర్ మారిందనుకోండి మళ్ళీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తాయి వర్షం పడి హ్యూమిడిటీ వచ్చేప్పటికీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అది ఎండ కాసేస్తుంది అనుకోండి ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది కానీ వీరు మాత్రం హ్యాపీగా గాలి పీల్చుకుంటూ ఉంటారు ఆస్మా దర్శనం కాబట్టి అది ఈ బంధులు వేస్తే అది తగ్గిపోయిందనేది ఏమి అంటే నేను అనేది అదేదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఐదు రోజులు కోర్సు వాడితే బ్యాక్టీరియా అలా ఏం ఉండదు ఆస్థమాకే దో సచ్ థింగ్ ఇట్ ఇస్ ఇట్స్ ఓన్లీ పెర్సంటేజ్ రిలేటెడ్ థింగ్ అది వెదర్ని బట్టి మారుతుంది మీరు తిన్న తిండిని బట్టి మారుతుంది అంత ఒక ఆయన ములక్కాడ ఎలర్జీ ఉంది అది తెలియక ఆయన ములక్కాడ వేసి చారు పెట్టి వడ్డించారు ములక్కాడ కూడా వేసుంటే తినకూడదు కాదు ఆయన కానీ మామూలు అది తెలియదు తినేవాడికి ఆస్మా వచ్చేసింది ఆయనకి అప్పుడు మొన్నే ఓ రెండు మూడు టాబ్లెట్లు వేసుకుంటే మొన్న అడిగి సర్దుతుంది ఆస్థ అంటే అలా ఉంటుంది దాంట్లో ఏదో వేసేసుకుంటే తగ్గిపోయింది అనేది ఏమి కాబట్టి ఈ మోక్షం కూడా అలా ఉంటుంది దానికి సునిశ్చితత్వం అనేది ఉండదు ఆత్మ వికారములు కదాది అయితే ఆత్మ తానే కదా దాంట్లో వికారము అలా ఉంటుంది కాబట్టి ఆత్మందు వికారములు ఉండవు అనగా ఆత్మే బ్రహ్మ ఓం ఓం